ఆయన శంకరులు అంటున్నారు ఏతశ్య అర్థస్ సాక్షిభూతం రుచవు ఈ సత్యాన్ని చెప్పటానికి సాక్షి సాక్షిగా రెండు రుక్కులను రుక్ అంటే మంత్రం రెండు మంత్రములను ఆని నాయా తీసుకువచ్చినాడు ఎవరు భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు రెండు మంత్రాలని తీసుకువచ్చి సాక్షిగా సాక్షిని చెప్పిస్తున్నాడు అంటే చూడవ నేను చెప్పడమే కాదు వేదంలో కూడా ఇలాగే చెప్పారు ఉపనిషత్తులో కఠోపనిషత్తులో ఇలాగే చెప్పారు అని తాను చెప్పిన సిద్ధాంతాన్ని తను చెప్పినటువంటి థీసిస్ కి సపోర్ట్ గా రెండు ఉపనిషద్ మంత్రములను కోట్ చేస్తున్నాడు దాన్ని బట్టి ఏమైంది శ్రీకృష్ణుడు అంతకు ముందున్న సత్యాన్ని అనువాదం చేసిన వాడవుతాడే గాని కొత్తగా సత్యాన్ని బోధించినట్టుగా ఆయన పాపం ఆయన అలా కూడా చెప్పుకోవట్లేదు దట్ ఈజ్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ తర్వాత ఎత్తు మన్యసే యుద్ధే భీష్మాదయ మయా హ్యంతే అహమేవా చూడండి నేను ప్రశ్న వెళ్తాను చెప్పండి ఆర్టిలరీ గన్నర్ ఉంటాడు గన్ పెట్టుకుని ఉంటాడు వాడికి ఇద్దరు అసిస్టెంట్లో ఒక అసిస్టెంట్ ఉంటాడు వాడికి టెలిఫోన్ కూడా ఉంటుంది పక్కనే ఆ టెలిఫోన్లో ఫీల్డ్ ఫోన్ ఉంటుంది అక్కడి నుంచి కమాండర్ కూడా ఉంటాడు వాడు ఆర్డర్ ఇస్తాడు ఈ డైరెక్షన్ లో వాడికి ఏదో ఇంటెలిజెన్స్ వస్తుంది ఆర్టిలరీ గన్ ఫలానా డైరెక్షన్ లో పెట్టి ఫలానా కైండ్ ఆఫ్ బాంబుల్లో మళ్ళీ ఫైవ్ పౌండ్స్ త్రీ పౌండ్స్ టూ పౌండ్స్ అలా వెరైటీ ఉంటుంది ఫైవ్ అక్కడ పది మంది అక్కడ పోగయ్యారని తెలిసింది ఆ డైరెక్షన్ లో దాని ఆ డైరెక్షన్ లో ఒక పౌండ్ బాంబు విడు ఫైర్ చేయి అని వాడికి ఆర్డర్ వస్తుంది ఆర్డర్ రాగానే వాడు ఆ బాంబు తీసుకెళ్లి దాంట్లో లోడ్ చేసి ఫైర్ చేస్తాడు ఆ బాంబు వెళ్లి అవతల పడి పది మంది సైనికులు చచ్చిపోతారు సైనికులు అయ్యేది వాళ్ళు అయ్యేది కార్గిల్ టైంలో ఈ మిలిటెంట్స్ వాళ్లతో పాటుగా వాళ్ళ ప్రియురాండర్ కూడా ఉన్నారు అక్కడ ఆక్రమితమైన ప్రాంతంలో కార్గిల్ వాళ్ళు ఆక్రమించారు కదా వాళ్లతో పాటు వాళ్ళ ప్రియురాండ్రుని కూడా తెచ్చుకు వచ్చారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుందిలే అని చెప్పేసి ఫ్యామిలీ పిల్లలు పిల్లలు రాలేదు కానీ భార్యను తెచ్చుకు దక్క వచ్చారు భారీలు కానీ వాటేవాడు సో వీళ్ళు ఇక్కడి నుంచి బాంబులు ఈ బొఫోర్ గన్స్ లో పేల్చినప్పుడు వాళ్ళు కూడా చచ్చిపోయారు సో అటువైపు పది మంది చచ్చిపోయారు వీడు వీడు ఫైర్ చేసిన ఫైవ్ పౌండ్ బాంబుడి ఇప్పుడు వీడు హంత హంత అంటే హత్య చేసిన అవుతాడా ఆవిడా కాడు బానే తెలుసుకున్నారు ఇంకో ప్రశ్న ఉందా చెప్పండి వాళ్ళు హత్య చేయబడ్డ వాళ్ళు అవుతారా అవుతారా ఎవరా కారు అదెందుకు కారు అదెందుకు కారు ఎందుకండి ఆత్మకి చావు లేదు కనుక బస్ బస్ ఆత్మకి చావు లేదు కనుక వాళ్ళు చావలేదు వీళ్ళు చంపలేదు నా ఎవహంతి నా అది సంగతి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 దానం ఉందనుకోండి కర్తభోక్త వేరువేరుగా ఉంటారు భోజన భోజనం పెట్టడం ఉందనుకోండి కర్తభోక్త వేరువేరుగా ఉంటారు సో ఈ విధంగా యజ్ఞంలో కూడా కర్తభోక్త వేరువేరు అని చెప్పచ్చు మీరు ఇన్ వన్ సెన్స్ ఇప్పుడు హోమం చేశారనుకోండి హోమానికి కర్త మీరైతే భోక్త దేవత దేవత హోమం చేశారు కర్తభోక్త వేరువేరుగా ఉన్నారు ఇన్ దట్ సెన్స్ ఆ కర్మఫలం మళ్ళీ తర్వాత మీకు వస్తుంది వేరే సంగతి సో ఇన్ దట్ గివెన్ యాక్షన్ కర్తభోక్త వేర్వేరుగా ఉన్నారు సో ఇన్ జనరల్ కర్త తన కర్తృత్వమును తన ఎందు ఆరోపించుకొని మాత్రమే కర్త అవుతాడు భోక్తృత్వాన్ని మరి ఒకడు ఎందు ఆరోపించుకొని మాత్రమే భోక్తవుతాడు వాస్తవంలో వీని కర్తృత్వము మిథ్యయే భోక్తృత్వము కూడా వాని మిథ్యయే ఇన్ ఫర్ ఎవ్రీ యాక్షన్ ఫర్ ఎనీ యాక్షన్ ఇది రూల్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 ఇంత కఠోరమైన భయంకరమైన ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాలి సో ఎగ్జాంపులే చెప్పినప్పుడు సౌమ్యమైన ఎగ్జాంపుల్ చెప్పచ్చు సో దాన వీడు నేను దానం చేశానని వీడు అనుకుంటున్నాడు వాడు దానాన్ని పొందానని వాడు అనుకుంటున్నాడు వాస్తవంలో వీడు కర్తా కాదు వాడు భోక్తా కాదు అలా చెప్పాడు అనుకోండి ఎంత బాగుంటుంది ఈ హననం ఎందుకంటే చూడండి గీతలో సందర్భాన్ని బట్టి మీకు తెలిసిపోకండి గీతలో సందర్భము హననమే సందర్భం అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే యుద్ధంలో యుద్ధే భీష్మాదయ మయా హన్యంతే ఈ యుద్ధంలో భీష్ముడు మొదలైన వాళ్లని నేను సంహరించుతున్నాను అట్లీస్ట్ అబౌట్ టు డూ దాట్ అహమేవ త వాళ్ళు నా చేత సంహరింపబడుతున్నారు నేను వాళ్ళని సంహరిస్తున్నాను అయితే వాళ్ళు నా చేత కొట్టబడుతున్నారు బాణములతో నేను వాళ్ళని బాణములతో కొట్టుచున్నాను అని తనయందు భోక్తృత్వాన్ని వాళ్ల ఎందు తన ఎందు కర్తృత్వాన్ని వాళ్ల భోక్తృత్వాన్ని తను భావన చేశాడు అది తప్పు ఆ సందర్భం అలాంటిది హననమే సందర్భం గనక హనన ఉద్దేశించి అక్కడ చెప్పారు ఇక్కడ హనన ఉపలక్షణం ఉపలక్షణం అంటే ఏమిటో నేను చెప్పినంతకుముందు మళ్లీ చెప్తాను కాకేభ్యో దిరక్ష్యతాం అని ఉంటుంది స్టాండర్డ్ ఎగ్జాంపుల్ సో బయట పిండి విడియాలు పెట్టుకుని కాకి ఎత్తుకుపోకుండా చూడరా అని తల్లి పిల్లవాడికి ప్రమాయిస్తుంది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 అని అనుకోకూడదు తప్పదు ఒక ఆయన అన్నారు నేను ఎకరం భూమి దానం చేశానండి ఆ పండితుడికి ఆ కారణంగానే ఆయన చక్కగా భోజనం చేస్తున్నాడు లేకపోతే చాలా ఇబ్బంది పెడివాడు అని అన్నాడు ఆయన దానం చేసి పదేళ్ళు అయిన తర్వాత ఇంకా ఇప్పటికి కూడా అదే భూత అంటే చూడండి భూమి దానం చేయడం ఏమిటండి భూమి దానం భూమి ఎవళ్ళ భూమిది భూమి ముందు వీడి ముందు వచ్చే తర్వాత వచ్చిందా భూమి వీడు వచ్చాట భూమి ముందే ఉంది మనం దాంట్లోకి వచ్చాం మనం భూమి పుత్రుల మనం అవుతామా మనకి భూమి స్వంతం అవుతుందా ఇంకేదో భ్రాంత్ భూమి వీడిది కాదు వాడిది కాదు వీడిచ్చింది లేదు వాడు పుచ్చుకున్నది లేదు ఎక్కడుందో అక్కడుంది అలాగే ఉంటుంది కూడా అది కానీ ఏదో ఈ గివెన్ సిచ్యువేషన్ ఒక ఒక రకమైన కలెక్టివ్ థింకింగ్ ప్యాటర్న్ మనం ఇన్హెరిట్ చేసామని చెప్పాను చూడండి అందరూ ఒకే ఒకే మోసలో పోసినట్టుగా ఆలోచించే పద్ధతి ఒకటి ఉంటుంది అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది కాబట్టి ఆ రకంగా కాబట్టి వీడు కర్త కాదు వీడు దాతా కాదు వాడు ప్రతిగ్రహీత కాదు ఎందుకంటే భూమి ఎక్కడ ఉన్న భూమి అక్కడే ఉంది ఇంట్లో ఎవడు దానం చేశాడో ఎవడు పుచ్చుకున్నాడు వీడిచ్చింది లేదు వాడు పుచ్చుకున్నది లేదు కొన్ని ఇంకా ఏదో పది రూపాయలకి అంటే వీడి జేబులో ఉన్నది వాడి జేబులోకి వెళ్ళింది కొంత సంథింగ్ యూ కెన్ సి వీడి ఇచ్చింది లేదు వాడు పుచ్చుకునే సో దృష్టాంతాన్ని టు దట్ ఎక్స్టెంట్ ఓన్లీ యూ హెవ్ టు టేక్ సో వాట్ ఎవర్ ఈ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 కాబట్టి వాస్తవంలో అయితే ఈ రెండు దేహాలు కూడా ఆ చైతన్యానికి లోపల ఉండాలి లేకపోతే రెండు దేహాలు కూడా ఆ చైతన్యానికి బయట ఉండాలి ఏదైనా బోతార ఒకసారి అది బోతారిని సైడ్ అవునండి మరి వై చూస్తే ఆ చైతన్యంలో ప్రకాశించే ఒక దేహము లోపలని అంటే తానని మరి ఒక దేహము బయట పరాయి హౌ యు డూ దట్ కాబట్టి ఆ చైతన్యంలో లోపల బయట అనే విభాగం లేదు కానీ ఆ చైతన్యాన్ని ఒక విశిష్టమైన దేహంతో కనుక తాదాత్మ్యం చేసినట్లయితే ఐడెంటిఫై చేసి పెట్టు దేహంతో ఐడెంటిఫై చేసి చూడండి దేహంతో ఎప్పుడైతే మీరు ఐడెంటిఫై అయ్యారో ఆ రెఫరెన్స్ పాయింట్ అయిపోతుంది దేహం దేహం రెఫరెన్స్ పాయింట్ అవడంతో దేహమే నేను దేహానికి బయట ఉన్నది పరాయి అనే అనే తేడా వస్తుంది ఇప్పుడు చూడండి ఇలా కొట్టాను కొడితే ఇప్పుడు కొట్టిన ఎవరు నేను దెబ్బ తిన్నవాడు ఎవరు చూడండి దాన్ని కర్త కర్తాభోక్త అని అన్నారు ఎందుకంటే కొట్టినవాడిని నేనే దెబ్బతిన్నవాడిని నేనే రెండు ఒకే చోట వచ్చేసేప్పటికి ఇది ఒక ఒకడు కొట్టాడు మరొకడు దెబ్బతిన్నాడు అనేటువంటి ఈ విభాగము ఈ కాన్ఫ్లిక్ట్ లేరు అక్కడ వెరాజ్ ఇక్కడ చేతి మీద కొట్టి బదులు ఇంకొకటి చేతి మీద కొట్టాను అనుకోండి కొడితే వీడు హంత వాడు హన్యతే కాబట్టి కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది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 కట్నం ఎంత అని అడిగారు కట్నం ఏం అక్కర్లేదండి మీ పిల్లల్ని మాకిస్తే మీ ఆస్తి అంతా మాదే అయిపోతున్నాను ఎందుకంటే ఆయనకి కూతురు కొడుకు ఇద్దరున్నారనుకోండి అప్పుడు కట్నం ఎంత అడిగి తీసుకుంటారు ఎందుకంటే ఆస్తి వీళ్ళకి వచ్చేది కొడుకు తీసుకుంటాడు ఆస్తిని వాళ్ళ ఆస్తి వాళ్ళ దగ్గరే ఉంటుంది వీళ్ళకు రాదు కాబట్టి రాబట్టేది ఏదో ఇప్పుడే రాబట్టేదా అవునండి అలా కాకుండా కొడుకు లేడనుకోండి అప్పుడు ఇంకా మీది మాది అనే విభాగం లేదు అంతా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 వాడైతే లోవర్ లెవెల్ మాట్లాడతాడు ఇది నాది ఇది పరాయి కానీ మొత్తం గ్రామానికి నీరు సప్లై చేసి వాడు ఉంటాడే వాడు హయ్యర్ లెవెల్లో వాడు ఉంటాడు వాడి దృష్టిలో నాది పరాయిదే అనే సంబంధం ఏం లేదు అన్ని చేలు వాడి చే అన్ని చేరు వాడికి ఇవ్వాల్సిన వడే అలా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనము సమాజం నుంచి తనని తాను విడదీసుకునే నేను వేరే ఉన్నాను నాకంటే వేరే సమాజం ఉన్నది అని విడదీసుకుని ఆ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు మాత్రమే నేను ఈ కర్మ చేశాను కర్తను వాడు ఆ కర్మఫలాన్ని వాడు పొందాడు అనే విభాగం ఉంటుంది కానీ మహాత్ముల దృష్టిలో ఆత్మావా ఇదగం సర్వం సకల జగత్తు కూడా ఆత్మస్వరూపమే దీంట్లో ఒకడు హంత మరొకడు హన్యతే అనే విభాగానికి అవకాశమే లేదు కాబట్టి ఆ లెవెల్ని బట్టి డిఫరెన్స్ కాబట్టి నువ్వు చంపబడివి కాదు వాడు చంపబడి కాదు కాబట్టి నువ్వు ఆ రకమైనటువంటి మీమాంస పెట్టుకో దాని మీద బేస్ నువ్వు ఏడేసేషన్లో చూసుకో నువ్వు ఇంత మాత్రమే చూసుకో నీ కర్తవ్యం ఏదో చూసుకో నీ కర్తవ్యం ఫైర్ చేయటమా కాదో చూసుకోండి నీ కర్తవ్యం ఫైర్ చేయడం అయితే ఫైర్ చేసేయంటే ఫైర్ చేయడం కర్తవ్యం కాదనుకో చేయదంటే బస్ తెలుసా కాబట్టి ఆ తిన్నర్ గన్నర్ స్కిల్స్ నార్ దే అదర్ హెలో గెట్స్ స్కిల్డ్ బై హిమ్ బై హిమ్ అని పెడితే ఇంక క్లియర్ గా ఉంటుంది హీ స్కిల్డ్ బికాస్ హీస్ ఫైటింగ్ ఎ బ్యాటిల్ హీ స్కిల్డ్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 సెంటిమెంటల్ సెంటిమెంటల్ గా పెట్టుకో మహాత్ములు ఎప్పుడు సత్వాత్ సైమాన్ లోకాన్ని నసభూయోభిజైతే అన్నాడు శ్రీకృష్ణుడు పద్దెనిమిదో అధ్యాయంలో అంటాడు మొత్తం ఈ సమాజంలో ఉండే జనాన్నంతని చంపేసినా కూడా వాడికి నయాపైసంత పాపం కూడా రాదన్నాడు వాడికి కనుక అది కర్తవ్యకర్మ అయినట్లయితే ఆత్మ అకర్త అని చేతిలో కర్తవ్యకర్మ రూపంగా మొత్తం అందరూ సంహరింపబడ్డా వాడికేమీ అవదన్న ఎందుకంటే వాడు ఎందుకు కర్తృత్వం లేదన్నారండి కాబట్టి సెంటిమెంట్కి ఏమీ అవకాశం లేదు ట్రూత్ ఈజ్ బియాండ్ సెంటిమెంట్స్ మనం ఏం చేస్తామంటే ట్రూత్ ని సెంటిమెంట్ తో కప్పేస్తాం దట్ ఈజ్ ది ప్రాబ్లం సెంటిమెంట్ అంటే శోకమోహాలయం చూద్దాం ఇది నడుస్తూ ఉంటుంది కథం కథం అంటే నేను చంపేవాణ్ణి వాళ్ళు చంపబడేవారు అనే ఈ బుద్ధి మృష ఇది మిథ్య ఇది ఫాల్స్ కథం ఎట్లు అదేమిటి నేను చంపేవాణ్ణి వాళ్ళు చంపబడేవారు అనే బుద్ధి ఫాల్సేనా ఎస్ హౌ కాబట్టి శ్లోకం సో చూడండి శ్లోకం ఒక్కసారి చూడండి యహ ఏనం హంతారం వేతి ఏనం అంటే ఈ ఆత్మను అంటే తనను అని అర్థం మన స్వరూపాన్ని ఎవడైతే హంత అంటే చంపేవాడు కొట్టేవాడు అంటే కర్త అని ఎవడైతే తనను కర్తగా భావన చేస్తాడు ఎశ్చైనం మన్యతే హతం ఎవడైతే తనను కొట్టబడిన వాణిగా భావన చేస్తాడు హతం వాడనను కొట్టాడు వాడి చేతిలో నేను దెబ్బతిన్నాను అని ఎవరైతే భావన చేస్తాడో ఉభౌత న విజానీత వాళ్ళిద్దరూ కూడా తెలిసిన వాళ్ళు కాదు వాళ్ళిద్దరూ కూడా తెలిసిన వాళ్ళు కాదు ఇప్పుడు నేను మాట చెప్పాను జరగ ఆఫీస్లో మీరు ఉద్యోగం చేస్తున్నారు మీకు బాసు ఒకతనికి బాస్ ప్రమోషన్ ఇచ్చాడు రెండో వాడికి ఒకరికి ఇచ్చాడంటే రెండో వాడికి ఇవ్వలేదు అనే కదండి ఎప్పుడు కూడా ఒక ప్రమోషన్ ఉంటే దానికోసం చూసి వాళ్ళు నలుగురు ఉంటారు దాని అది ఇది లా ఆఫ్ స్టాటిస్టిక్స్ ఒక ఒక పోస్ట్ ఉంటే దానికోసం రూల్స్ వచ్చి వాళ్ళు ఇద్దరం ముగ్గురు ఉంటారు ఇప్పుడు బార్స్ ఒకడికి ప్రమోషన్ ఇచ్చాడు ఇంకొకడికి ప్రమోషన్ ఇవ్వలేదు ప్రూఫ్ కావాలంటే ఎదుర్కొన్నా ఉంది ప్రూఫ్ ఎందుకంటే ప్రమోషన్ మాత్రమే సైన్ చేసి వీడికి పంపించాడు వీడికి ప్రమోషన్ అడిగితే చూద్దాం తర్వాత అన్నాడు ఇది పరిస్థితి నా దగ్గరికి వచ్చి చెప్పాను ఇదిగో వాడికి ఇచ్చాడు ప్రమోషన్ వేడికివ్వర నేను చెప్పాను చూడవ వాడు ఇచ్చేవాడు కాదు నువ్వు తీసుకునే వాడివి కాదు ఇది బ్రాంట్ అమ్మా ప్రమోషన్ అన్నది అది అది పెద్ద విషయం కాదు అసలు ఇట్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ ప్రమోషన్ ఇష్యూ ఏంటండి ఇప్పుడు యాభై ఏళ్ళు సర్వీస్ చేస్తారా దాంట్లో ఓ ఏడాది ప్రమోషన్ ఇటో ఒకటో ఇష్యూ అది ఆ టైంలో ఏమనిపిస్తుందంటే మైండ్కి అది ఒక ఒక బగ్ కింద పట్టేస్తుంది ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్ ఒక బగ్ అది అది పట్టేసినప్పుడు ఆ ప్రమోషన్ వస్తే నాకు స్వర్గం లభించినంత ఆనందం కలుగుతుందని రాకపోతే నాకు మహాన్యాయం జరిగిపోయిందని అలాగే ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ తర్వాత వాడే అనుకుంటాడు పదేళ్ల తర్వాత వాడే అనుకుంటాడు ఏటో అప్పట్లో ప్రమోషన్ గురించి అంత పిచ్చిపడ్డాం అంటూ పెద్ద సారం లేదని వీడే అనుకుంటాడు కాబట్టి కానీ ఆ టైంలో అలా అనిపించదు ఆ మోహం అలాంటిది సో నాతో చెప్తే నేను అన్నాను వాడు ఇచ్చేవాడు కాదు నువ్వు తీసుకునేవాడు కాదయా అన్న అంటే ఇతనున్నాడు ఏమిటో మీరేదో ఉద్దరిస్తారని మీ దగ్గరికి వస్తే మీరు ఇలా మాట్లాడతారు ప్రమోషన్ మరి వాడు ఇచ్చేవాడు వీడు తీసుకుని తీసుకునేవాడిని కాకపోతే మరి ఇచ్చేవాడెవాడు దేవుడు ఇచ్చేవాడు మరి తీసుకునేవాడు ఎవాడు తీసుకునేవాడు ఆ భాగ్యాన్ని ఉంటే నువ్వు తీసుకోవచ్చు ఇచ్చేవాడు మాత్రం అతను కాదు నువ్వు ఆలోచించు కొంచెం సూక్ష్మంగా ఆలోచించు ఏం వాడికి బాగమరదా వీడు ప్రమోషన్ వచ్చినవాడు ఆయనకి బాగమరదా నువ్వు ఏదో అలాగా ఆ అందరం మన అందరం కలిసి ఓ పెద్ద చక్రంలో పడి కొట్టుకుపోతున్నావు ఆ చక్రంలో పడిపోతూ ఉంటే నువ్వు కింద వచ్చావు ఈ టైంలో వాడు పైన ఉంటాడు ఇంకో కొంతకాలం అయితే వాడి కిందకు నువ్వు పైకి వెళ్తావు ఆ వాడు ప్రమోషన్ వచ్చినా ఆనందం పోతుంది వాడికి వాడు ఆ వేలమోహం వేసుకుని ఏదో ఇష్యూలోకి వెళ్ళి లాడుతూ ఉంటాడు ఇంతలోకి టక్కు నీకు ప్రమోషన్ వస్తే నువ్వు పార్టీ చేసుకుంటావు కాబట్టి దీంట్లో వాడు ఇచ్చేది కాదు నువ్వు తీసుకునేది ఇదంతా కూడా ప్రభుత్వం సర్కారు వారికి దీంట్లో ఒకళ్ళు ఇచ్చేది లేదు తీసుకునేది లేదు కానీ మనం ఆ ఓవరాల్ పిక్చర్ బిగ్గర్ పిక్చర్ చూస్తే ఇచ్చేది లేదు పుచ్చుకునేది లేదు కానీ స్మాలర్ పిక్చర్ చూశారనుకున్నాడు ఏమనిపిస్తుంది నేను ఇంకో దృష్టాంతం చెప్తాను అల్లుడు అత్తగారింటికి వెళ్ళాడు వెళ్తే వాళ్ళు ప్యాంటు షర్టు పెట్టారు వీడి కాటన్ ప్యాంటు షర్టు పెట్టారు వీడు టెరీ కాటన్ పెడతారు అనుకున్నాడు వాళ్ళు కాటన్ వాళ్ళ కకృర్తి వాళ్ళది వాళ్ళకి ఉదారంగా ఉండొద్దు కదా పోలీ ఎని ఓహో కొత్తగా వచ్చేదని కొత్త ఔదార్యం వాళ్ళు చూపించవచ్చు కదా వాళ్ళు ఓ పాతిక రూపాయలు వాళ్ళు సేవ్ చేస్తారు ఎవరి వాడు కకృర్తి వ్యవహారం ఉదార ఔదార్యం ఎక్కడా లేదు సో ఇప్పుడు వాడు వీడు మహా దుఃఖాన్ని అనుభవిస్తాడు కోపం కూడా సాధిస్తాడు కానీ మీరు చెప్పండి వాడు ఇచ్చేడా వీడు పుచ్చుకున్నాడు మీరు ఓవరాల్ లైఫ్ లో చెప్పండి ఏమిటి సత్యం వాళ్ళు ఇచ్చేవాళ్ళు వీళ్ళు పుచ్చుకునేవాడు అందరికీ ఇచ్చేవాడు పరమేశ్వరుడు ఒక్కడే ప్రతివాడు తన కర్మఫలాన్ని తన కర్మని బట్టి కర్మ తనకు ఉన్న రిజర్వాయర్ ఆఫ్ కర్మాస్తుని బట్టి తన ప్రారంభాన్ని బట్టి డెస్టినీ అనండి ఏ పేరు పెట్టండి వీడి భాగ్యాన్ని బట్టి వీడు తెచ్చుకొస్తాయి మీరు పిడత పట్టుకున్న సముద్రానికి వెళ్తే మీకు ఎన్ని నీళ్లు వస్తాయి పిడత వస్తాయి కొండ పట్టుకెళ్తే కొండ నీళ్లు వస్తాయి ట్యాంకర్ పట్టుకెళ్తే ట్యాంకర్ నీళ్లు వస్తాయి మీరు ఏది పట్టుకెళ్ళారో అన్నే వస్తాయి కానీ సముద్రం నిండా నీళ్లున్నాయి కదా అది అన్నీ మీకు రావు కాబట్టి మా అమ్మగారి దగ్గర ఎంత సొమ్మున్నా వీడికి రావద్దు వీడి వాక్యం వీడికి అంతే అవుతుంది కాబట్టి వాడిచ్చేవాడు కాదు వీడు పుచ్చుకునేవాడు కాదు ఇదంతా స్మాలర్ లెవెల్లో అలా అనిపిస్తుంది ఆ టైంలో వాడికి చెప్పిన అర్థం కాదు కొంచెం వివేకం ఉన్నట్లయితే అంచేతనే పెద్దల దగ్గర చెప్తే మామగారు నాకేం ఇవ్వాలి పెద్దల దగ్గర చెప్తే పెద్దలు అంటారు ఓరు ఇంత చదువు ఇలా తేలిందా ఆఖరికి ఆయన ఇవ్వడవేటరా నువ్వు కూడా ఏట్రా మన అందరికీ ఇవ్వాల్సిన వాడు ఈశ్వరుడు కదా నీవు ఈశ్వరుని ఆరాధించుకో ధ్రువుడు తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పాడు తండ్రి నాకు ఉన్నత స్థానాన్ని ఇవ్వలేదు నన్ను కిందకి తోసేసింది తేసేసాడు తండ్రి తల్లి నన్ను నిందించింది నేను అవమానాన్ని పొందాను అని చెప్పాడు చెప్తే తల్లి చెప్పింది నాయనా అందరికీ ఇవ్వాల్సిన వాడు సర్వేశ్వరుడు నీవు సర్వేశ్వరుణ్ణి ఏదైనా తెచ్చుకోవాలి కానీ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 నేరోయర్ అండ్ నేరోయర్ అండ్ నేరోయర్ సర్కిల్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటాడు విశాల హృదయం అనేది ఎరగడం చాలా నేరోగా ఉండి మాట్లాడి అలాగే ఆలోచించి నాయ వీడి వీడి ఇవ్వట్లేదు నేర్పించుకోవటం లేదు అని అలాగా అలా దుఃఖపడిపోతూ ఉంటాడు హయ్యర్ అండ్ హైయ్యర్ అండ్ హైయ్యర్ సర్కిల్స్ లోకి వెళ్తే వాళ్ళెవడో మనకివ్వడం ఎందుకంటే మనమే వై ఎనీబడి షుడ్ గివ్ మీ ఐ విల్ గివ్ ఆ రకమైన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 అప్పుడు మీ ప్రపంచం అంతా మీ మీ పిడికల్లో ఉంటుంది ఆ స్వాతంత్ర్యం ఆ ఫ్రీడమ్ వస్తుంది ఊరికే అలా పట్టు కూర్చోటంలో ఫ్రీడమేం లేదు అది బందీ అది బంధమే ఎనీవే కాబట్టి కేవలము ఒక క్రియను చూసి ఆ క్రియకి పక్కన కర్త ఉన్నాడు అటు పక్కన భోక్తున్నాడు అలా విడదీసి కూర్చోవటం ఇదే పరమసత్యం అనుకోవడం ఇది చాలా పొరపాటు ఉభోతవు న విజానీత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 విల్ డ్యురాంటనే అని రాసేట వస్తున్నాడు హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ అని సో నేను వెస్ట్రన్ ఫిలాసఫీ కొంత ప్రేమగా చదువుతూ ఉంటా సో అక్కడ థామస్ కార్లైల్లో ఒకడు భగవద్గీతను బాగా చదివాడు కానీ ఈ శ్లోకాన్ని అంత బాగా అతను అర్థం చేసుకునే లేదు ఒకసారి వ్యాల్డో రాల్ఫ్ రాల్ఫ్ ఎమర్సన్ ఏదో ఆ పేరు ఏదో ఎమర్సన్ వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్ సో ఎమర్సన్ ఓసారి హీ కమ్స్ టు లండన్ షిప్ లో అప్పట్లో అతను బాస్టన్ లో ఉండేవాడు మెసచ్యూసిట్స్ లో షిప్ ఎక్కి లండన్ వస్తాడు లండన్ లో థామస్ కార్లైన్ కలిసినప్పుడు కార్లైన్ దగ్గర ఒక్కటే కాపీ ఉంటుంది ట్రాన్స్లేషన్ ఆఫ్ గీత ట్రాన్స్లేషన్ అది చూడమని ఎమర్సన్కి ఇస్తే ఎమర్సన్ చూసి తనతో కాపీ పట్టుకెళ్తాడు అప్పుడు జెరాక్స్లో వేయం లేవు కదా పర్మిషన్ చేసుకుని పట్టుకెళ్తాడు ఇప్పటికీ ఎమర్సన్ కలెక్షన్ లో ఉంది ఆ బుక్ నేను చూసా సో yamar sundanna chadivi she writes a, a lot of philosophy based on study of gita and he he aa vakyanni baaga artham chestunnadu neither he is a slave nor he is a slave ane nayam hante nahanyate ee shlokanni as such oka english padyam kinda anuvadana chestadu ai neither he is a slave nor he is a slave like neither he is slave neither does he is slave nor he is a slain man. Right. Nayam hantina hanyate. Adhi rāsina ppidhu, mīk amerikans lho chalabundi ki, they could never understand what he is saying. In American mind, ee vākya nathan jesko leza. Nayam hantina hanyate. Indri kante vallu, yantas ee pa'ti ki bāshya drishti ni galga unta. Bahhir mokhanga unta. Indriyamola toti, manasya toti, edi nirdharitam utnno, ade parmasatyamone dhwaran lo alo chashta. Vāla drishti lo, vāla drishti lo, why he speaks like that this fellow has hit him and he was hit by this fellow that is what appears why why you say like that ani vaadu artham kada sangate nayam hante nahanyate ane mata vaadu artham cheskovali ante chaala pedda adhyayam chestunte ne artham chesukovali emor sanghas great sage great saintly person athan artham cheskunnadu nayam hante nahanyate ane mata artham cheskune my god వాటి ఫిలాసఫీ ఇట్ ఈ సత్యాన్ని మనిషి తనంత తానుగా ఎన్నడూ వర్కౌట్ ఫిగర్ అవుట్ చేయలేడు తనంత తానుగా ఎంత కాలం చూసినా వాడు కొట్టుకున్నాడు వీడు కొట్టబడ్డాడనే అనిపిస్తుంది కానీ వాడు కొట్టింది లేదు వీడు కొట్టబడ్డదీ లేదు అని ఆ లెవెల్కి వెళ్ళి ఆలోచించటం మనిషి తనంత తానుగా చేయలేడు శాస్త్రం బోధిస్తేనే తెలుస్తుంది ఆ సంగతి ఇట్స్ ఎ గ్రేట్ ఫిలాసఫీ అని ఈ ఒక్క వాక్యాన్ని పెట్టుకుని చెప్తాడు నిజానికి ముప్పై శ్లోకం దగ్గరికి వచ్చేప్పటికీ గీత యొక్క బోధ అయిపోతుంది సంఖ్య యోగం అంతా అయిపోతుంది సంఖ్య అంటే నాలెడ్జ్ వాళ్ళు నాలెడ్జ్ చేసుకోవాలి కాబట్టి చూడండి మన జీవితంలో కూడా మనకున్న మేజర్ ప్రాబ్లం ఏమిటో చెప్పుకుంటారు ఆ నుంచి మన గతం నుంచి వచ్చేటువంటి మేజర్ సమస్య ఏమిటంటే వాడెవడో నాకు అన్యాయం చేశాడు నేను అపకారం పొందాను అనే ఫీలింగ్ ఉంటుంది ముఖ్యంగా బంధువుల్లో బాగా ఎక్కువగా బాబాబావరుగులో లేకపోతే మామగారి వాళ్ళుడో ఏదో ఉంటుంది అయితే బ్రదర్స్ అయితే బ్రదర్స్ సన్సో కజిన్స్ ఈ కజిన్స్ ఉన్నారంటే పెద్ద సమస్య మహాభారత కాలం నుంచి ఈ పోరు అలాగే ఉంటుంది ఈ జ్ఞాతుల పోరు కాదు వాడు నాకు రావాల్సిన సొమ్ము కొంత వాడు కొట్టేసేయడం లేకపోతే నాకు ఇల్లు ఇల్లు పంచుకుంటారు ఇల్లు పంచుకున్నప్పుడు ఇప్పుడు గదుల్ని ఇప్పుడు పండు సగాన్ని కోసి పంచుకోవచ్చు ఓకే సార్ వాడికి ఎక్కువైతే పోన్లే ఆయన తీసుకోవాలి ఇంకో ఒక్కరోజు వాడి చేతులు పెట్టచ్చు ఇల్లు అలా చేయలేరు కదా ఇల్లు గేదే ఇలాంటివి వచ్చుకోవడం అయితే తీసుకుంటే వాడేలా తీసుకుంటే ఇలాంటి వస్తుంది గాలి దాన్ని ఖచ్చితంగా మొక్కల కోసం పంచడం కుదరదు కదా కాబట్టి ఈ పంపకాలు వేసినప్పుడు కొంత ఇటు అవుతుంది అయినప్పుడు వెంటనే బ్రదర్స్ ఏమనుకుంటారంటే నాన్న నాకు అన్యాయం చేశాడు నాకు తక్కువ ఇచ్చి తమ్ముడికి ఎక్కువ ఇచ్చాడు లేకపోతే ఈ రకంగా అది మనస్సులో పెట్టేసుకుంటా అది వీడు మనస్సులో పడిపోతుంది వీడి భార్య కూడా వీడిని నూరిపోతుంది కూడా ఏమని చెప్తుందంటే మీ నాన్న నీకు తక్కువ ఇచ్చేసేట్రా నువ్వు హరిమోహానివి నీకు నోట్లో నాలుక లేదు అధ్యయతనే నీకు తక్కువ వచ్చేసింది అని ఆవిడ వీడిని రాత్రిపూట చాలా జాగ్రత్తగా వీడికి చెవిలో చెప్తున్నాడు చెప్తే ఆ బోధంతా వీడికి మనస్సుకు పట్టేస్తుంది పట్టేసి వీడు తండ్రి కేసి చూసినప్పుడల్లా లేదా తండ్రి ఒకవేళ జీవించి లేకపోతే తండ్రి గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు తక్కువ వచ్చింది అనుకుంటాడు తను హాయిగా ఉన్నాడు తనకు వచ్చిన ఆదాయంతో తనకు వచ్చిన ఆస్తితో తను సుఖంగా జీవిస్తున్నాడని ఆ సత్యాన్ని మనసులో పెట్టుకోడు కేవలము తను ఒక తల్లిదండ్రుల కడుపున కుట్టిన కారణంగా జస్ట్ బై యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ తనకు ఆస్తి వచ్చిందని కూడా గుర్తించడం తనకి ఇంకా అంతకంటే యోగ్యత ఏం లేకపోయినా కూడా కేవలము వాళ్ళు పుట్టిన వల్ల తన ఆస్తిబద్ధుడయ్యనేది గుర్తించడం హీ డజన్ నో దట్ ట్రూత్ నాకు ఏదో తక్కువ చేశాడు అనుకుంటాడు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 నాయం హంతి నత అనే సత్యాన్ని వాడు గుర్తిస్తే హీజ్ ఫ్రీ ఫ్రం దిస్ బద్దెన్ ఇదేమో సామాన్యమైన బద్దెన్ కాదు అది ఒకడు ఇచ్చేవాడు కాదు ఇంకొకటి పుచ్చుకునేవాడు కాదు అది ఒక ప్రారంభాధీనంగా నడుస్తుంది ఒక లెవెల్ మాట అసలు ఇవ్వడము పుచ్చుకోవడం అనేది లేదు ఆత్మ ఆత్మావా సర్వం ఎవడు ఇస్తాడని అనుకున్నావో వాడు ఆత్మ ఎవడు పుచ్చుకున్నాడు అనుకున్నావో వాడు ఆత్మే ఆ ఇచ్చేది పుచ్చుకునేది మంచైనా అంతే చెడైనా అంతే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 ఎందుకంటే అతను చక్రవర్తి కదా చాలా పవర్ఫుల్ మ్యాన్ అందరూ కూడా అతను కనపడితే చాలు ఉంగి నమస్కారం చేస్తారు పూర్వం అలా ఉండేది మెడికల్ టైమ్స్ లో అలా ఉండేది ఈ సాధువు చేయడం ఏదో అహంకారంతో చేయడానికి కాదు ఇతనికి ఆ ఎటికెట్ అంత తెలీదు ఏదో పాపం సాధువు తన దారిని తాను పోతున్నాడు ఈ మహారాజు యొక్క కృపతో గానీ అతని నిష్ఠూరంతో గాని ఇతనికి ఏమిటి సంబంధం ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ గోల్డ్ వాటి ధనంతో తనకేమి ఇంట్రెస్ట్ లేదు తన దారిని తాను పోతుంటే అలెగ్జాండర్ కోపం వస్తుంది చాలా మంది పొలర్ ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు అధికారు ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు అనుకోండి వాడికి అహంకారం గలవాడైతే వీడు ఏంట చూసి నమస్కారం కూడా చేయడం అని అడుగుతాడు కూడా పక్క వాడు కెనాట్ కంట్రోల్ దట్ దట్ ఫీలింగ్ అలెగ్జాండర్ పక్కన ఉన్న మంత్రిని అడుగుతాడు మంత్రిన్న ఎవరినన్నా అడుగుతాడు ఎదుటి వీడింత పొగరు వీడు దండం కూడా పెట్టడం ఏమిటని లేకపోతే వినయం అంటే ఆ మంత్రి చెప్తాడు అతను సాధువు అండి భారతదేశంలో సాధువులు అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు వాళ్ళకి సమాజంలో అందరూ నమస్కారం చేస్తారు చక్రవర్తితో సహా వాళ్ళకి దండాలు పెడుతూ ఉంటారు వాళ్ళు దండాలు పెట్టరు ఇది ఒక సంప్రదాయం ఈ కంట్రీకి లక్షణం అది అతని పాపం అహంకారం ఏం లేదు మీరు నమస్కారం పెట్టకూడదనే అహంకారం మనిషి కాదు అతని లక్షణం అది అలవాటు ఉండదు ఎవరైనా దండం పెడితే శుభం ఉండడమే కాని దండాలు పెట్టడం అలవాటు తప్పు ఉంటుంది అని చెప్తే వెండ అహంకారంతో గుర్రం దిగి కత్తి తీసి నిన్ను నరికేస్తానంటాడు ఈ సాధువుతోటి ఆ సాధు అంటాడు నాయ మహంతి నహన్ అంటే నువ్వు కాదు నేను చంపబడి వడ్డి కాదు అంటే ఏమిటి అంటున్నదంటే హీ సేస్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు స్నేహిం అండ్ హీస్ నాట్ గోయింగ్ టు బి స్లేయింగ్ నేను చూపిస్తానంటే అతను అనేది కాదు నువ్వు చంపినా కూడా అతని దృష్టిలో చంపినట్టు కాదు వయసో అంటే ఆత్మ చంపబడేది కాదు ఆత్మ చంపేది కూడా కాదు నీ యొక్క ఆత్మ అతని ఆత్మ అతని దృష్టిలో ఒక్కటే దేర్ ఫోర్ నువ్వు ఆయన కూడా ఏమీ ఉపయోగం ఏం యు మే కిల్ హిమ్ ఇఫ్ యూ విష్ బట్ అతనేమీ ఫీల్ అండ్ ఫైనల్లీ హీస్ నాట్ గోయింగ్ టు కర్స్ యూ ఆల్సో అని చెప్తే అలెగ్జాండర్ ఆశ్చర్యపోతాడు ఫర్ ది ఫస్ట్ టైం ఆ సాధు సంత్ యొక్క విషన్ అతని అతను హీజ్ స్టండ్ పైద విషం న్యాయం హంత హాన్యత అనే విషం సో ఆ విధంగా మహాత్మకధ్వరణ ఆయుధంగా ఉంటుంది భాష ఎనం ప్రకృతే వేత్తి జానాతి హన్తనక్రియాకర్త ఎనం అన్యో మన్యతే హతేహన హత అహమి హననక్రియా కర్మభూతం సో ఇక్కడిద్దరున్నారు ఒకడు యహా ఎవడైతే ఏనం ప్రకృతం దేహనం వేతి జానాతి హంతారం క్రియా కర్తారం సో తనను తనను ఆత్మస్వరూపుడనగు నేను హననక్రియ హననమో క్రియను చేసిన అర్జునుడు అలాగే కదా అనుకుంటూ ఉంట నేను నేను హంతా అహం హంత అనుకుంటున్నాడు కాబట్టి హనన క్రియను చేసిన వాడను నేను అని ఒకడు అనుకుంటున్నాడు ఇంకొకడు అన్యహ మరి ఒకడు ఏమనుకుంటున్నాడు తనను ఎనం అంటే తనను ఆత్మస్వరూపుడునకు తనను హతం అన్యదే హననము చేయబడిన అని భావిస్తున్నాడు దాన్ని ఆయన అభినయం చేసి చెప్తున్నారు అహం వాడు నన్ను దెబ్బతీసినాడు దెబ్బ కొట్టినాడు ఫిజికల్ గా అయితే దెబ్బ కొట్టినాడు ఫిజికల్ అనక్కర్లేదుగా హర్త చేయొచ్చు కదా వాడు నన్ను దెబ్బతీశాడు అయితే అపకారం చేశాడు ద్రోహం చేశాడు అని ఆ విధంగా ఇంకొకడు గురించి వీడు అనుకుంటున్నాడు అంటే వాడు చేసిన ద్రోహానికి నేను బలే అయిపోయాను నేను కర్మనయ్యాను కర్మ అంటే ఆ క్రియలో వీడు కర్మ వాడు కర్త సో ఆ విధంగా ఇంకొకడు అనుకుంటున్నాడు హనన క్రియకి తాను కర్మ అయినట్టుగా కర్మ అంటే కర్తు రీప్సితతమం కర్మ అని పాణిని యొక్క నిర్వచనం అంటే ఆ కర్మ ఆ క్రియ యొక్క ఫలము కనుక ఎవళ్ళకి వెళ్ళి తగులుకుంటుందో లేదా ఎవరికి వెళ్ళి చుట్టుకుంటుందో అది కర్మ అవుతుంది హనన క్రియ కొట్టడము క్రియ ఉంది ఈ క్రియకి ఫలం ఏమిటి దెబ్బ తగులుట లేకపోతే మరణించుట ఆ మరణించుట అన్నది ఎవరికి జరుగుతుందో వాడు కర్మ అవుతాడు ఇప్పుడు ఈ దెబ్బ తిన్నవాడు ఏమనుకుంటాడు ఆ క్రియ యొక్క కర్మను నేనైనాను మరి తాను కర్మ అయితే ఇక్కడ క్రియ ఉంటే ఈ క్రియకి కర్తవుడు ఇంకోహుడు కర్త అన్యహ కర్త అన్యహ కర్మ అని వాడు నేను కర్తనని వాడు అనుకుంటున్నాడు ఆ క్రియకి కర్మనని నేను అనుకుంటున్నాను కర్త అనుకున్నవాడికి గిల్ట్ మిగిలిపోతుంది గిల్ట్ నేను అప్పుడు ఆ చేశాను గిల్ట్ ఉంటుంది కదా కర్మ అనుకున్నవాడికి హర్ట్ మిగులుతుంది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 ఉభౌ న విజ నవంతౌ అవివేక ఆత్మానం అహం ప్రత్యయ విషయం చూడండి వీడు అహం అని అన్నాడు అహం కర్త నేను కొట్టాను అహం హంతా ఇక్కడ కర్త అంటే హంత ఇక్కడ క్రియా గనక అహం హంత అన్నాడు అహం హంత అన్నప్పుడు ఆ అహం శబ్దానికి అర్థం అహం ప్రత్యయ విషయం ద ఐ అహం ప్రత్యయన్స్ ఐ సెన్స్ యొక్క మౌలికమైన అర్థం ఏమిటో వీడు తెలిసి అహం హంత అన్నాడా ఇంకా వీడు అవతల వాడు నేను కొట్టబడినాను అహం హతహ అన్నాడు అహం హతహ అన్నప్పుడు నేను అనే ప్రత్యయం యొక్క మౌలికమైన అర్థం తెలిసి వాటే అమ్మాయి నేననగానేమి అదేమిటో తెలిసి అన్నాడు వాడు అహం హతహ అని వాడు అన్నాడు దేహమే నేననుకుని అహం హంత అని వీడన్నాడు దేహమే నేననుకుని అహం హతహ అని వాడన్నాడు వాస్తవంలో నాయం హంతి నా హన్యతే వీడు హంత కాదు వాడు హన్యమానుడు కాదు ఎందుకంటే ఆత్మ దేహము కాదు కనుక అయితే ఆత్మకి దేహానికి ఉండే భేదము ఆ వివేకము వేళలో లేకపోయింది అవివేకేనా ఇప్పుడు చూడండి ఈ జన్మ నేను పొందాను అంటే ఒక ఒక కర్మాశయాన్ని తెచ్చుకుని మూటోహట తెచ్చుకుని ఈ జన్మలోకి వచ్చా ఈ మూటలో ఉండే ఫలాన్నంతనే అనుభవించేసి ఈ దేహం విడిచిపెట్టి నేను వెళ్ళిపోతా ఇప్పుడు ఈ మూటలో ఉండే ఫలానికి భోక్తను నేను ఈ ఫలం నాకు ఎవరిచ్చాడు ఎవరోలో పై ఇచ్చినట్టు అనిపిస్తుంది ప్రమోషన్ ఇస్తే బాస్ ఇచ్చినట్టు అనిపిస్తుంది ఫలాన్ని నేను తెచ్చుకున్నా నా ఫలాన్ని నేను అనుభవిస్తా దుఃఖమైనా అదే సుఖమైనా అదే దీంట్లో ఇంకోహడు ఇచ్చింది లేదు నేపుచ్చుకున్నది లేదు కానీ అవివేకం చేత మనిషి ఏమనుకుంటాడు అంటే ఫలానా వాడు నాకు అపకారం చేశాడు ఫలానా వాళ్ళు నాకు నేను ఫలానా వాళ్ళకి పొరపాటు చేశాను గిల్ట్ అండ్ హత్తు పెట్టుకుని బతుకుతాడు ఉభౌత నా విజానీత వాళ్ళిద్దరూ కూడా సత్యము తెలిసి వాళ్ళు కాదు ఇద్దరు అవివేకము గల వాళ్లే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 యజ్ఞం చేస్తే నువ్వు యజ్ఞం చేసిన కర్తవు నువ్వు కావు అనేప్పటికీ ఏమైపోతాడు ఎంత కష్టం అవుతుంది ఎందుకంటే పురుష ఇప్పుడు మొగాడు ఉంటాడు అహంకారం ఉంటుంది పురుషులకు కొంత నేను ఈ కుటుంబాన్ని అంతని పోషిస్తున్నాను నలభై ఏళ్ల నుంచి పోషించుకు వస్తున్నాను ఈ కొంప అంటాడు కాదయా లేదు నిన్ను ఈ కొంపలు అందరినీ పోషించి వేరే ఉన్నాడని చెప్పారు అనుకోండి వాడికి చితి వాడు ఏమనుకుంటాడు అమ్మ బాబా ఏడు నలభై ఏళ్ళ నుంచి మేము చేసింది ఏమీ లేదా అని ఆశ్చర్యపోతుంది ఆలోచించదంతి నాయత పూర్ణమి పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే శిశా హరి ఓం శ్రీ గురుక్షో నమ హరి సాయంకాలం యథాప్రకారంగా క్లాస్ ఉంటుంది they have